ఆ బాధితమైనటువంటి ప్రపంచము ఉత్థాన కాలంలో బాధితానువృత్తి చేత ప్రతీయమానమవుతూ ఉంది అయినప్పటికీ కూడా జ్ఞానికి వ్యవహార దశలో జగత్ యొక్క ప్రతీతి అయినప్పటికీ కూడా స్వరూపానికి ఏమీ హాని లేదు ఈ మిథ్యత్వ రూప బాధ అనేది ఏదైతే ఉందో ఇది మనకు శాస్త్రంలో మూడు ప్రకారాలుగా చెప్పబడింది శాస్త్రీయ బాధ బాధ ప్రాత్యక్షిక బాధ లేదా అపరోక్షిక బాధ అని శాస్త్రీయ బాధము అంటే శాస్త్రము ద్వారా జగత్తును బాధించుట మిథ్యత్వ నిశ్చయం నేహ నానాస్తి కించన అత అన్యదార్థం నేతి నేతి ఇత్యాది వాక్యాల చేత ఈ జగత్తు మిథ్యా అని శాస్త్ర ప్రమాణముల చేత ఈ జగత్తును నిత్యత్వ నిశ్చయం చేస్తాడు అంటే బాధ్ చేస్తాడు ఇక యౌక్తిక బాధ్ అంటే యుక్తి చేత జగత్తును బాధించుట ఏ విధంగా తదిత ఏకైన మృతిపిండైన సర్వం అన్వయం విజ్ఞాతం సార్ వాచారంభనం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనేటువంటి సాందోగ్య శృతి చెప్తూ ఉంది కారణాన్ని తెలుసుకున్నట్లయితే కార్యములన్నీ కూడా తెలియబడతాయి ఏ విధంగా మృత్తికను తెలుసుకున్నట్లయితే ఆ మృతిక చేత తయారు చేయబడినటువంటి కార్యజాతం అంతా కూడా ఘట కూడా మనకు తెలియబడినట్లే ఎందుకు అన్నిటిలో ఉన్నది మట్టే కదా అందుకని మట్టిని ఒకటి తెలుసుకుంటే అన్నీ కూడా తెలియబడినట్లే అనేటువంటి యుక్తి పరబ్రహ్మ చైతన్యమును ఒకటిని తెలుసుకుంటే ఈ జగత్ అంతా కూడా తెలియబడినట్లే ఎందుకు ఈ నామ ఏవైతే ఉన్నాయో వాచారంభనం కేవలం వాగ్ వ్యవహార పూర్తిగా మాత్రమే ఈ నామరూపాలున్నాయి కానీ వస్తుత లేవు విచారిస్తే స్వరూపం చేత లేవు ఉన్నది అస్థిపాతి ప్రియ రూపం చేత అధిష్టానమైనటువంటి బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మమును ఒకదాన్ని తెలుసుకున్నట్లయితే సంపూర్ణ జగత్ అంతా తెలియబడినట్లే ఎందుకనంటే కల్పిత వస్తువు యొక్క వాస్తవ స్వరూపము అధిష్టానమే ఉంటుంది కల్పిత వస్తువు ఎక్కడెక్కడ మనకు ప్రతీతి కూడా అక్కడ అధిష్టానం ఉండి తీరాలి నిరధిష్టాన విభ్రాంతే కోప్య సిద్ధిత అధిష్టానం లేకుండా ఎక్కడ కూడా భ్రాంతి కలగడానికి అవకాశం లేదు సుక్తిరహితం అనండి రజ్జు సర్పం అనండి మృగజలం ఎక్కడెక్కడ మనకు భ్రాంతి కలుగుతుందో అక్కడెక్కడ అధిష్టానం ఉండి తీరాలి అధిష్టానం లేకుండా భ్రాంతి కలగడానికి అవకాశం లేదు మరి ఆ భ్రాంత వస్తువుకు స్వతంత్ర సత్తా స్వతంత్ర అస్తిత్వం ఉన్నదా లేదు అధిష్టానం యొక్క సత్తా చేతనే ఆ ప్రాతిభాషికమైనటువంటి భ్రాంత వస్తువు కనపడుతున్నది అందువల్ల స్వతంత్ర అస్తిత్వము సత్తా అని అంటూ వస్తువుకు ఉండదు మరి దాని యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అనంటే అధిష్టానమేవా కల్పిత వస్తువున కిం స్వరూపం కల్పిత వస్తువు యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అనంటే అధిష్టానమేవా అధిష్టానమే వాస్తవ స్వరూపం ఎందుకనంటే ఉదాహరణకు మనం తెలుసుకుంటాం కదా రజ్జు నందు సర్పభ్రాంతి అయిన చోట సర్పం అనేది పదార్థం ఒకటి ఉంది అక్కడ ఉందా లేదు కదా రజ్జువే అంటే తాడే మనకు పాము వలె కనపడుతుంది అంతేగాని పాము అనేది వేరే కృత పదార్థం లేదు అక్కడ మరి ఉన్నది ఏమి రజ్జువే అందువల్ల కల్పిత వస్తువు అధిష్టాన రూపమే ఉంటుంది కాబట్టి అధిష్టానాన్ని ఒకదాన్ని తెలుసుకున్నట్లయితే ఈ మిథ్యా ప్రపంచం కూడా తెలియబడినట్లే అందువల్ల ఈ యుక్తి మనము ఈ ప్రపంచాన్ని బాధ చేసినట్లయితే దీనికి బాధ అంటారు ఆపరోక్షిక బాధ లేదా ప్రాత్యక్షిక బాధ ఎప్పుడైతే గురుశాస్త్రాలను ఆశ్రయించి చక్కగా శ్రవణం మరణం ఉండేది ధ్యాసనం తత్వం పదార్థ శోధన పోత పోత భావన ఇత్యాదులన్నీ కూడా సాధనాలు చేసినట్లయితే విచారా జాయితే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా విచారం వల్ల ఏం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది ఎవరి జ్ఞానం కలుగుతుంది బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం కలుగుతుంది జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం చేత ఏమవుతుంది అజ్ఞానము నష్టమవుతుంది అజ్ఞానం నష్టమైతే అజ్ఞాన కార్యం కూడా నష్టమవుతుంది అయితే ఏది జ్ఞానము చేత నశింపబడుటకు నివృత్తి అవుటకు యోగ్యం ఉంటుందో అది మిథ్యాయే ఉంటుంది ఇది నియమం ఉంది జ్ఞానం చేత ఏది బాధ అవుటకు అవుటకు యోగ్యం ఉంటుందో అది తప్పకుండా మిథ్యాయే ఉంటుంది అందువల్ల అహం బ్రహ్మ అస్మి లేదా బ్రహ్మ వివాహం అస్మి అనేటువంటి జ్ఞానం కలిగిన తోడనే అజ్ఞాన కార్యము నివృత్తమవుతుంది తత్వమస్యాది వాక్యవత్ సమ్యగ్ధి జన్మమాత్ర అవిద్యా సహకార్యేన నాశీదస్తి భవిష్యతి అనంటూ సురేశ్వరాచార్యుడు చెప్పిన ప్రకారంగా ఎప్పుడైతే తత్వమస్యాది మహావాక్యాల యొక్క విచారణ చేయగా అహం బ్రహ్మ ఏదైతే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ చేత ఈ అజ్ఞానము అజ్ఞాన కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం అంతా కూడా బాధ అయిపోతుంది అందువల్ల ఎప్పుడైతే ప్రపంచం బాధ ఇక అవశేషంగా మిగిలింది ఏది అధిష్టానమైనటువంటి తానే స్వయం హి తత్ స్వయం తానే ఉన్నాడు ఈ విధంగా బ్రహ్మ అభిన్న తనను ఎప్పుడైతే తెలుసుకుంటాడో బ్రహ్మం చేత తనను అపరోక్షంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు జగత్ బాధైపోతుంది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సరళ ఏకోద్రష్ట అద్వైత అని చెప్పిన ప్రకారంగా కేవలం అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ ఒకటే అవశిష్టమై ఉంటుంది కాబట్టి జగత్తు బాధింపబడుతుంది దీనికి ఏం బాధ అంటారంటే అపరోక్షిక బాధ అంటారు ఈ ప్రకారంగా శాస్త్రీయ బాధ యౌక్తిక బాధ మరియు ఆపరోక్షిక బాధ ఈ మూడు ప్రకారాల చేత జగత్తును బాధ చేసి జ్ఞాని తన స్వస్వరూప స్థితి ఎందు నిలకడగలిగి ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే తాను ఉత్థానం పొందుతాడో సమాధి నుంచి ఉత్థాన అవస్థలోకి వస్తాడో అప్పుడు ఈ బాధింపబడినటువంటి ఈ దేహాదిక ప్రపంచము మళ్ళీ ప్రతీతి అవుతుంది బాధిత అనువృత్తి అంటే బాధ అయిన దానిది మళ్ళీ అనువృత్తి మళ్ళీ ప్రతీతి అవుతూ ఉంటుంది అయినా కానీ జ్ఞానికి ఏమీ హాని లేదు స్వరూపానికి ఏమీ హాని లేదు